సర్లే పరశుద్ బేవా మీకు వంద కృపగల తండ్రి మీకు ఇక దర్శన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సత్యండి మీకు ఎంతో బంధనాలు స్థితిలో స్తోత్రాలు అర్పించుకుంటాను ఇస్తా చూడక ఎంతమంది తన కనిమోషన్ ఉండగానే మీరు మమ్మల్ని కనికరించలేదు అంటే మరోసారి అక్కడ ఎంతో బదనాలు ప్రభావ అయినా ఇక సృష్టి అంత మీ ఆధీనంలో ఉంది ప్రభా మీ చిత్రం ప్రకారంగానే నెరవేరుతుంది తండ్రి పవన్ మేము అనేక పర్యాలు తండ్రి ఇక తర్వాత ఎంతో కథ ఆలోచించలహీనత తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీకు సమర్థం ప్రార్థనైనా పవన్ ప్రభా ప్రార్థించినప్పుడు ప్రతిదాన్ని పొందినమని ప్రార్థించమన్నా మేం ప్రార్థిస్తున్నాం సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మేము గొప్పగల తండ్రి మరోసారి జ్ఞాపకం తీసుకోండి ప్రభావ మమ్మల్ని అందరినీ ఈ యొక్క అరదంతట్లో మీరే అధిపత్యం వహించండి మీ మహిమార్ధంగా ప్రభావ మిమ్మల్ని స్థితించలాగన మిమ్మల్ని వినపరచలాగన అవును ప్రభావం మీ యొక్క జ్వరం వినలాగా మమ్మల్ని తండ్రి ప్రార్థన అంశాల అన్నింటిలో మీరే మాకు సహాయకులుగా ఉండండి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపదండి అవున ప్రభావ మీ యొక్క పశుధాత్మ ఉచ్చరింపూలుగులతో తరలి మళ్ళీ అవున ప్రభావ యొక్క విజ్ఞాపన నేను నమ్ముతున్నాను ఆయన వాక్యం ప్రకారంగా మనం నడిపించండి సంపూర్ణంగా మీ మీద ఆధారపడలేకుండా దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ప్రభా నిశేత కలిగి మీ నిరీక్షణ కలిగి ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని పార్టిసిపేట్ చేసిన ప్రతి బ్రదర్ ని తన కుటుంబకుల నందని ఆశ్రయించి మీరు మహిళవద్దమని ఎస్ క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించడం తండ్రి అమ్మే రాబుని స్మరించు రాబుని స్మరించు ఓ మనసా ఓ మనసా నా మనకా స్మరించు ప్రభుని స్మరి ఓ మనసా ఓ మనసానాసా మీ ప్రేమ దాటి కే ప్రేమ దాటి సాతి ఉండే నీ మహిళ Nī nahi mē mē tī, rāgu nī tmārīntu, rāgu nī tmārīntu, o manasa, o manasa. Paakula kora kai, sī lūvē lō mōsī, paakula kora kai, sī lūvē lō mōsī, prāna hundi nī nalō. rana mere nilalo ka naam mere nilalo radhav bhau me smarare nanu me smarave hinsa o manasa manara use use other phone not able to hear break outundu ma prabhu a mornali ప్రభు ఆ మాన నా జ్ఞానే మో రాభు ని స్మరించు నిమరి ఓ మనస ఓ శరణూల ప్రభుని శరణూల విడుదల దరు బీద నోందే దరు విడుదల ధరు ప్రభుని స్మరించు Prabu Nishma Dinsu, O Mala Sama, O Mala Sama, O Mala Sama, O Mala Sama, O Mala Sama. Thank you. Oh, Sam, uh, one okay. point I just want to tell you, the super cyclone is going to hit. Okay, okay, uh, I am done. I am done, I am done. So, we have to, the uh, super cyclone is stage 5. okay uh, so the cyclone alone 1 2 3 4 five, five, five is going to hit anta odisha bangladesh and uh, our uh, west bengal hmm? okay okay so kindly please or that and we will make okay. a point no boss yes brother we will we'll, we'll go with it uh, brother sir bro uh, you know, uh, chinna share chesinattu we will include that uh, cyclone yes, into yes. one of the prayer item And and then then uh, <laughs> Sam, you to to to somebody, they will will will pray, pray pray. one or two people will pray and then we will get back Vijay. I Brother to pray. Uh, Brother ేర్ చక్రవర్తి గారు ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసామండి మేము and god here వన్ అవర్ జీ ఆ తర్వాత ఆటోస్ క్యాబ్ స్టార్ట్ అయినా ఉంది ఆప్ చేసే బస్సెస్ టు సమ్ పీపుల్ టు మూవ్ ఇయర్ అండి సార్ సో వాళ్ళు ప్లేస్ లో పోవడానికి ఆర్ట్ ఫార్ట్ అండ్ వర్షిల్ ఆర్ పార్ద బ్రదర్ అండ్ ప్రేఫర్ సైక్లోన్స్కౌండ్ అలా సైక్లో పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ఏసిన కొందరి స్తోత్రాలు తండ్రి ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రభావిటి గురించి ప్రార్థన చేస్తున్నారు అవి జరుగునీ అని చెప్పి మీరు నమ్మండి విశ్వసించు అని చెప్పారు దేవా ప్రభా అకారం వాగ్దానాన్ని బట్టి ప్రభా కొ స్తోత్రాలను ఆయన అనేకమైనటువంటి మరి అంశాల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు అన్నింటినీ కార్యం చేస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభ అడిగిన వెంటనే ప్రభా మరి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు ప్రభా వారు ఉద్యోగాలు పోయేటట్టునే ప్రభా ద అధికారులతో మీరు మాట్లాడిందయ్యా అని చెప్పి ప్రార్థించిన వెంటనే ప్రభా మీరు ప్రభా కార్యం చేసినందుకు నీ కొందరాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నిజమే ప్రభా ప్రభా ఈ మాట మమ్మల్ని బలపరుస్తుంది విశ్వాసంలో ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ప్రభా నిజమే ప్రభా మేము అడిగిన వెంటనే ప్రభా నిజంగా ఎంతో ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభా ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభా వాళ్ళు ఏమైతే మాట అన్నారో ఆ మాటను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభా అందరూ కూడా మళ్ళీ కోల్పోయిన తమ ఉద్యోగాలు మరి తిరిగి తీసుకున్నారయ్యా అందుబట్టి నీ కొందనాలు సుత్రుల స్తోత్రాలు ప్రభా నా విశ్వాసం ఏంటంటే ప్రభా ఆ పోగొట్టుకోవాలనుకు పోయే ఉద్యోగాలలో నీ బెడ్లైన వారు ఉంటారు ప్రభా ప్రభా వారి ప్రార్థన మా ప్రార్థన అందరి ప్రార్థన మీరు అంగీకరించి యోగ్యంగా మరి దాన్ని మలుచుకుని ప్రభా తక్షణమే మీరు సమాధానాన్ని దయచేసి ప్రభా మరి తిరిగి వారి ఉద్యోగాల్లో వారు చేరడానికి నీకు అనుగ్రహించారని ప్రభా మరి అందరి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ కొంద్రుల స్తోత్రాలు ప్రభా కేవలం ఇది మీ కార్యం మీదేవా ప్రభావ కుర్తులు నాపకం చేసుకున్నాను అంతే కదా ఆయన మరి ఆర్టీసీ బస్సు ప్రభావం మరి కొనసాగించడానికి మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటిని మరి తిప్పడానికి ప్రభావం మీ కుటుంబాలు గ్రహించాయి అని కొందనాలు సూత్ర సూత్రాలు వాటిలో కావలసిన మెడుకో జాగ్రత్తలను కూడా మీరు ప్రభావ ప్రభావ ప్రతి ఒక్కరితో మీరు ప్రభావ మీ జ్ఞానంతో నింపండి దేవని కొందా ఈ కరోనా మరి ఇది కూడా కొంత నెమ్మది నెమ్మదిగా ప్రభా పోతే బాగుండని ఆశతో ఉన్నాం ప్రభా కొ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తం ప్రభా మీరు దూరపరచండి ప్రభా నీ బిడ్డలైన వారిని క్షేమంగా ప్రభా మరి ఉంచండి దేవా నీ కొంగిన ప్రభా మరి ఉడివేయమని భద్రవేసుకు భద్ర ముద్రవేసి భద్రపరచమని ఏ శయా నామములు అడుగుతున్నాం తండ్రి ఇదిగోనైనా అయితే దినముల చెడ్డవి గనక ప్రభా ప్రభా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు దేవా మేము ప్రభా మరి ప్రార్థన చేయొచ్చుండగా ప్రభా అనేక విషయాలు మాత్రం మీరు బయలుపరుస్తున్నందుకు నీ కొందనాలు స్థుతుల స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా ఒకని అంటే ఒకటి ఒకదాని వెంటే ఒకటి శ్రమలు మమ్మల్ని ప్రభావ చుట్టుముట్టుతున్నప్పుడు ప్రభా వాటి నుంచి తప్పించుకునే విధంగా ప్రార్థన ఆయుధాన్ని మా చేతికి ఇచ్చారు దేవా అయ్యా మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చారు దేవా నీ కొందనాలు అయ్యా నీకు స్తోత్రాలు సర్రీ ఏమి ఇచ్చి కూడా ప్రభా మా రుణాన్ని మేము గొప్ప ప్రణాళికయ్యా ప్రభా నీ ఆలోచనలు వేరు నీ తలంపులు వేరు ప్రభా ప్రభావి మా నోటి మా ప్రభావి మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి ప్రభా దయతో ప్రభావి జ్ఞానానికి ప్రభావానికి అర్థం చేసుకుని ప్రభా మనసు మాకు దయచేయం లేవా అర్థమయ్యే విధంగా అర్థమైన వాటిని అనేకులకు పంచే విధంగా ప్రభావ విధంగా మమ్మల్ని మార్చుకుని ఆయన నీకు నాలుగుల స్తోత్రాలు ప్రభా ఇం ముఖ్యంగా నాయన ప్రభా ఈ కరోనా మరి మరి ముందే ప్రభా మరి ఇంకొక ముప్పు ప్రభావ వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ప్రభా మరి ఇంకొక సైక్లోన్ రాబోతా ఉంది తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఆ సైక్లోన్ ప్రభా చి తండ్రి ప్రభావిని దూరపరుచుండి ప్రభా ప్రభావితం అయితే దాన్ని దూరపరచండి ఆయన అది ఎందుకు వస్తుందో మాకు తెలిసి ప్రభా అది మీకే బాగా తెలిసిన ఆయన ప్రభా మరి ఆ సైక్లోన్ వల్ల ప్రభా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా మీరు క్షేమంగా ఉంచండి దేవాలు సూత్రాలు ఒకవేళ అది మీ చిత్రంలో గనక ఉండేది జరగవలసిందేనైతే ప్రభా దాని నుంచి మంచి నీరు తీసుకోవడానికి ప్రభా దాని నుంచి ప్రభా వ్యవసాయానికి సాగునీటికి తాగునీటికి ప్రభావి ఇబ్బంది లేకుండా కరువు లేకుండా ఇప్పుడు ఎన్నో ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రభా ఎన్నో ప్రాంతాలు ప్రభా మరి నీటి నీరు లేక ప్రభా చాలా ఇబ్బందులు పడుతున్నారని వార్తల్లో వింటా ఉన్నాం తండ్రి అలాంటి విపత్తుల నుంచి దూరపరచడానికి సైకి వస్తుందేమో ప్రభా నీ చిత్రం ఏమైందంటే జరగాలి తండ్రి నీ పదనాలు సూత్ర సూత్రాలు కాని ప్రభా ఏమై ఏది ఏమైనప్పటికీ ప్రభా ప్రభా మరి ఎటువంటి ప్రాణహాని జరగ కోకుండా పక్షులకి పశువులకి జంతువులకి మనుషులకి ప్రభా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా దాని ఎవరు కూడా రోడ్డు పాడవకుండా దాని వల్ల ఎవరు కూడా అనాథలు కాకుండా ప్రభా కుం చెని కొలు స్తోత్రాలు ప్రభావితం ఏ విధంగా జరగాలంటే ఆ విధంగా జరిగించలేయా నీ బిడ్డల కాపాడు ప్రభా ముఖ్యంగా ప్రభావి నశించిపోతున్న ఆత్మలను పట్ల ప్రభావ బిడ్డలైన వారిని పంపించి ప్రభా ప్రభా అక్కడ వాళ్ళని రక్షించడానికి నిస్వార్థ చెప్పడానికి రక్షణ స్వార్థం అందించడానికి రాజ్య స్వార్థను ప్రకటించడానికి కుపణాన్ని గ్రహించేవానికి కొంద ప్రభావ ముఖ్యంగా మాకైతే బాధ ఏంటంటే ప్రభా ఈ సైక్లోన్ వల్ల ప్రభా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రభా ఈ వాటికి ఒక్క ప్రాంతాన్ని అయినా దర్శించాల్సింది ప్రభావ మా మా కాదు మా చిత్తం కాదు కానీ ఆయన ఏసయ్య నీ కుక్క మాత్రమే నెరవేర్చబడాలి నీ చిత్తం మాత్రమే కార్యం దా కార్యరూపం దాల్చబడాలి ప్రభా నీకు వందల సూత్ర సూత్రాలు ఇదిగోనైనా మరి ముఖ్యంగా ప్రభావ మరి ఈ సైక్లోన్ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తో ప్రభా మరి ఇంకా కొంత దూరం అవుతామేమో అయినా ఒకరికన్నా మేము మరి వార్త స్వార్తను చెప్పడానికి కుంకునాన్ని గ్రహించండి బయటకు వెళ్ళలేకపోయినా మా ఊర్లో మా ప్రాంతాల్లో మా చుట్టుపక్కల వారికైనా కనీసం ప్రభా మరి చెప్పడానికి నీ కుంకునాన్ని గ్రహించండి అయ్యా ప్రభా ప్రభా అట్లాగే ప్రభా మారు మూల గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇలాంటి భారాన్ని ప్రభావ అక్కడ నీరు పంపించండి అయ్యా మేమే స్వార్థు చెప్పాలి అనేది కాదు కానీ ఆయన నీ బిడ్డలైన వారిని ఎవరో ఒకరిని పంపించి వాళ్ళకి మాత్రం రక్ష స్వార్థను అందించి నీ పక్షాన్ని బిడ్డలుగా ప్రభా వాళ్ళని మార్చాలని నీ సైనికులుగా మార్చాలని ప్రభా ఆ కలంతో ఉండగా ప్రభా మీ అనుగ్రహించండి ప్రభా ఇటువంటి సైక్లో వల్ల ఇటువంటి కరోనాల వల్ల నీ ప్రభా నీ రాజ్య స్వార్థ అయితే ప్రభా అపడూడయా మూసివేయబడకూడదు ప్రభా ఆ భారత్ ప్రార్థన చేయతుండగా ప్రభా దీని పట్ల మీరు కోపచూపించండి కలికెరపడండి జాలిపడండి దేవాన్ని కొంతనాలు చూసి వస్తున్నారు ప్రభా మరియు కింగ ప్రభా జాషర్ గురించి కూడా ప్రార్థన చేస్తుండగా మీ కుట్ లో కాశీ కాపాడి భద్రపరిచిన ఆయన మీ సాక్షిగా మార్చుకోమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమండి ప్రభావించే అంశాల్లో కూడా మీరు ప్రభావిత అనుగ్రహించమని ఏసారి శక్తి కలిగిన అడిగి వేడుకొని ప్రార్థించి హలో హలో ఇంకో గారు బ్రదర్ ఫార్మర్స్ కోసం ప్రార్థన చేయండి వాళ్ళ గిట్టుబాటు రేట్ రావడానికి వాళ్ళ అమ్ముడు బోట లేదు వాళ్ళకి సామాన్లు అట్లా దే ఆర్ నాట్ ఎబుల్ టు బింగ్ టు ద మార్కెట్ దాని కోసం ప్రార్థన చేయండి గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ నౌ ఆఫ్టర్ లాంగ్ టైం ఏది ఏ క్రాప్ పండించాలా అనేది వాళ్ళని గైడ్ చేయటం కోసం గుడ్ స్టెప్ నౌ అండ్ సో దట్ ఒక వస్తువు రేటు పిచ్చికి పెరిగిపోయి మనం ఒక వస్తువు ఏమో తక్కువ రేట్ అయిపోయి అట్లా కాకుండా అంత ఒకటే ప్లేయకుండా అట్లా డిఫరెంట్ క్రాప్స్ అయ్యడానికి ఇట్స్ గోయింగ్ టు లీడ్ సో దట్ ఫార్మర్స్ ఆర్ బింగ్ బెనిఫిటెడ్ అండ్ ఈవెన్ ద కస్టమర్ ఈస్ బెనిఫిటెడ్ అయితే దీనికోసం ప్రార్థన చేయండి దట్ ఈ దట్ జాబ్ దట్ వర్క్ హ్యాస్ టు బి డన్ కంప్లీట్లీ చక్కగా జరిగినట్లుగా అట్లయితే ఎవ్రీ ఐటమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ ప్రైస్ and uh, every item has uh, uh, it doesn't go very low and it doesn't go very high mari down ayipodu mari high ayipodu so dan kosam prarthane cheyandi cyclone kosam prarthane cheyandi brother babu joshua and joshua kosam prarthane cheyandi premalata devi parashuddha stotramulu maadalam meer kallapatinaatvanti irena pothi me kondalaalu matallri udayakalalo maroka sari ee samithi techinaamo appaadintha nadichuna matallri maa kobina pamudu matallri మీరు అడువాటి కంటే అధికంగా చేయ శక్తి గల దేవుడి వందనాలు తెలుసు అందరిలో వ్యాపించిన్న దేవ స్తోత్రాలు మాత్ర ఆనంద సంతోషం కలిగి దేవ ఇంకా వందనాలు మాత్రండ్రి ఆశ్రయించిన వారిని విడిచిపెట్టాలని చెప్పిన స్తోత్రి ఆదుకుని దేవ వందనాలు ఆదరణలో నెమ్మదిని పూడేదేవా ఆకాశంతో కప్పుదేవాళ్ళు ఆకులు విన్న వారిని సంప్రచేదే వందనాలు ఆత్మలకు తండ్రి అయిన దేవ మతీ అంతరంగ పరీక్షించిత్రి ఇస్రాయల్ పాలించు అధిపతిమైన దేవ మీకు వండిన ఉత్తమమైన నామము గల దేవ స్తోత్రుకైన దేవానికి దాచే దేవాత జాలి జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మైన దేవ ఇంకే వందనాలు మాతీ దీనిలో నడిపించదేవా స్తోత్రములు మాతండ్రి దేవాది దేవ దేవుడు స్తోత్రార్పణ చెల్లించున్నా మా తండ్రి ప్రభు ఆ పర్వతాల మీద గడ్డి మలిపించి ఉన్నతమైన దేవానికి మరుగైన అన్నాను పూజింపాలి లాలించి ఆదరించి కరుణించి కాపాడుచుకున్న దేవానికి సహవాసం చేతోత్రముడు మన స్థితిని బట్టినాలు చెల్లిస్తున్నాం మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కోడికని బట్టి దేశంలో నెలకొన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఫార్మర్ ఎడల మీకు ఆదుకున్నటువంటి మంచి ఆలోచన ప్రభుత్వాలు వందనాలు మాట్లాడిస్ నుంచి వారు ఇంతగానో మరి ఈ వానకాలంలో వచ్చేటువంటి సీజన్ బట్టి అగ్రికల్చర్ పాలసీ ఏ రీతిగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్లతో మొత్తానికి ఏ రీతిగా ఈ యొక్క ఎక్స్టెండెడ్ రైట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కింద అగ్రికల్చర్ మరి ఏ రీతిగా పండించాలి ఏ క్రాప్లు స్పందించాలి అనుకూలతను బట్టి ఉత్పత్తి డిమాండ్ బట్టి మరి సానుకూలతను బట్టి అనుకూలతను బట్టి వారు ప్రభుత్వ ప్రభుత్వానికి ఉన్నటువంటి యొక్క ప్రణాళిక ద్వారా మరియు రైతులందరికీ ఉపయోగంగా ఉండటంతో మరి మీరు సాయం చేయమని నడుస్తున్నాము ఈ కాటన్ గిట్టుబాటు ద్వారా మూలకరమైనటువంటి విత్తనాలు వారు పొంది ఆ యొక్క ఉత్పత్తి సాధించకూడదని వారికి దయచేయమని నడుచున్నాము ప్రతి రైతుకు మాత్రు సమకూర్చమని నడుచున్నాము వారికి మంచి తరఫీదును మా తండ్రి కెపాసిటీ బిల్డింగ్ దయచేసి మాత్రండ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దయచేయమని మంచి పాము దయచేయమని నడుస్తున్నాము ఈ రీతిలో మా రైతు బంధు విధంలో రైతు వేదికల ద్వారా ప్లాట్ఫామ్స్ ద్వారా మంది సమితి ఆఫీసు మంచి మీటింగ్స్ దయచేసి అట్టి వేదిక ద్వారా మంది ఈ యొక్క ఐదు నీళ్ళలో రన్ అయినటువంటి క్రాప్ కల్చరల్ మరి అక్వి ఉండమని మరి ఈ రీతిగా మరి ప్రభుత్వాన్ని మీరు సిద్ధపరచమని ఫార్మర్స్ సిద్ధపరచమని వారిలో ఉన్నటువంటి ట్రెడిషనల్ మార్పులలో వచ్చినటువంటి మెకానిజం మీరు మీ ఆధీనంలో ఉంచుకోమని ఈ రీతిగా ఉత్పత్తి పొందుటకు వారికి సహాయం చేయమని అడుగుతున్నాం మరి యొక్క చేస్తున్నాము మాత్రం మీరు నమ్మ దగ్గర దేవుడుగా ఉన్నారు ఆరోగ్యం కలిగి గల దేవుడుగా ఉన్నారు మాత్ర సంపూర్ణ స్వస్థతను కుటుంబాన్ని ఆకరించి కాచి కాపాడి మాత్ర సాక్షిగా కుటుంబం ఎన్ని కుటుంబం దయచేయమని అటు స్వస్థతను కాపులను ఆరోగ్యమును మా ఆధ్యాత్మికంగా మానసికంగా మరి ఆర్థిక వనరుల వాటికి దయచేయమని అడుగుతున్నాము అదే రీతిగా మంత్రి యొక్క మరి ఒకటి మరి రానది మాత్రం ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఆ యొక్క అది ఆంప్లాన్ ఆంపాన్ ఆ యొక్క సూపర్ సైక్లోన్ గా వారు నిర్ధారించినారు మాత్ర అది మరి చాలా వేగంగా మరి ఆ యొక్క ఉంటుండగా మాత్రండ రెండు వందల నలభై కిలోమీటర్ ఎంతగానో డామేజ్ అయిందని మరి చూస్తున్నారు మాత్రండ్రి చాలా నష్టానికి మీరు వీళ్ళు కాకుండా చేయమని అడుగుతున్నాం అరికట్టమని సంపూర్ణ వాతావరణం మీకు వంద మెడలు ఆపర్చునిటీ చేస్తున్నాము కొంత వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ మరియు ఎవరైనా తన సినిమాను మూసుకొని నన్ను వెంబడి కొన్ని ఏడవ వాడు నా శిష్యుడు ఎవడైనా తన శిలువుని మూసుకుని నన్ను నింబడిపోకపోతే డాడీ నా శిష్యుడు కానిదాన్ని శిష్యులు అని అంటే దేవుడు మన అందరికీ ఆ చెప్పిన మాట ఏంటంటే సమస్త జనులను నా శిష్యులను సేవడి సమస్త జనులను నా శిష్యులుగా తేవడి సమస్తం అనే దాంట్లో ఒక ఆడని లేదు మగాని లేదు ఒక లేదు పెద్దవాడని లేదు ముసలమ్మని లేదు లేకపోతే ముసలమ్మ లేదు ప్రతి ఒక్కరిని సమస్త జనులలో మనము ఏర్పాటు చేయబడి ఉన్నాము భూమి మీద మనం ప్రజలుగా ఉన్నాం మానవులుగా ఉన్నామనంటే ఆ సమస్త జనులలో మనం ఉన్నామని దేవుడు మనకు ఈ విధముగా సమస్త జనులను నా శిష్యులను చేయడే అన్నాడు తర్వాత ఎవడైనా ఒకవేళ శిష్యుడైతే అతన్ని ఏం చేయాలంటే తన తెలువను మోస్తాం నలుగు వినబడిపోయివని అంటే మనకు శ్రమల సార్థం ఆ సులువలో ఏమన్నాడంటే సంతోషం లేదు సమాధానం లేదు ఆ తెలువలో లగ్జరీ లైఫ్ లేదు ఆ తెలువలో ఆనందం లేదు మనము ఆయన చూస్తే మన పౌర భక్తు భక్తుడు ఆయన జీవితంలో చూస్తే ఎన్నో ఆకపోత ఎన్నో శ్రమలు ఎన్నో హింసలు ఎన్నో అపనిందలు ఎన్నో విధాలుగా ఆయన తిని ఎన్నో సముద్రం మీద ఒంటరిగా గడిపి ఒక దిను ఒక రాత్రిక సముద్రం మీద గడిపి అలాగే ఎన్నో సార్లు ఉండి ఎరసాలంలో వండుకుంటూ అక్కడ ఎన్నో పత్రికలు రాసి నిజమైన కాడి ఆయన మోసినటు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది కానీ నేడు వచ్చేసరికి ఆ సమస్త జన్మలని ఏం చేశారంటే మన మన నిజంగా ఎందుకు నేను ఈ అంశాలు ఎప్పుడు నేను ఇప్పటికే నాకు తినకూర్త కాపాడుతున్నట్టు వస్తే ఎప్పుడు ఈ బోధన గురించి వీటి గురించే నేను తీసుకున్నాను ఎందుకనంటే నేను కూడా శరీర సంబంధమైన భూములనే ఫాను అయిన వాడిని ఇన్ని రోజులు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు శరీర సంబంధమైన బోధ క్రీస్తు దగ్గరకు వస్తే నాకు కార్ వస్తుందంట క్రీస్తు దగ్గరకు నాకు జాబ్ ఉంటదంట క్రీస్తు దగ్గరకు వస్తే ఆరోగ్యం బాగుంటదంట ఇటువంటి బోధలు ఉన్నా కానీ నిజమైన శిక్షుడు తాడి మోస శిక్షడు ఈ సమస్త జనులలో నేను అనబడిన వాళ్ళు ఉన్నాను అయితే ఈ సమస్త జనులు మోయవలసింది మనం ఒకసారి చూద్దాము ఆ రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదు వచ్చిన అయితే నువ్వు అన్ని విషయములలో ఉతముగా ఉండవు విమో తీసుకోవాలి నువ్వు అన్ని విషయములలో ఉతముగా ఉండవు క్రమపరము సువార్తకుని పని చేయవు నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు సమస్త జనులు మనమందరము శిష్యులు ఉన్నాయి ఈ శిక్ష అనే ఒక ఉన్నాడు నువ్వు ఆయన సేవ చేస్తున్నాడు కొంతమంది కొన్ని వేల మందిని రక్షణలోకి ఆయన అనుకోలేదు నేను శిష్యుని కాదేమో నాకు పిలుపు లేదేమో అని అనుకోలేదు ఇప్పుడైతే అసలే సమయం లేదు నువ్వు ఆనందించడానికి కానీ లేకపోతే వెయిట్ చేయడానికి గాని మన పిల్లలు మన తల్లిదండ్రులు మనము సమస్తము యూస్ చేసేవారి శిష్యులం ఈ సాక్షర్స్ బట్టి మనము ఏదైతే సమస్త జను నా శిష్యులు నాకు అన్నాడో ఆడని బట్టి మనం క్లియర్ గా చెప్పవచ్చు అరే నేను కూడా శిష్యుడిని శిష్యుడు ఏమేమి చేయాలి శిష్యుడు సుఖపడాలా లేకపోతే శ్రమ పడాలా పవన్ గారు అంటున్నారు ఉండము లిమిట్ గా ఉండదు క్రమపడుము సువార్తిపడి పని చేయము నీ క్రమపడు సువార్తిపడి పని చేయి పరిచర్యను సంపూర్ణముగా జరిగించము ఇక్కడ రెండు విషయాలు మన క్లియర్ గా చెప్తున్నాడు మూడు విషయాలు మితముగా ఉండాలా క్రమ కంపల్సరీ పడాలా సువార్థిపోయి పని ఖచ్చితంగా చేయాలి నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగొచ్చు సంపూర్ణం ఏ విధంగా సంపూర్ణంగా జరిగించాలంటే ఫస్ట్ నిన్ను ఉపేక్షించుకోవాలి నిన్ను పెంటగా ఎంచుకోవాల అప్పుడు మాత్రమే సంపూర్ణంగా జరుగుతుంది ఉపవాస ప్రార్థన చేస్తేనో లేకపోతే కన్నీటి ప్రార్థన చేస్తేనే వాటి కన్నా బలమైనది నిన్ను ఉపేక్షించుకోవాలి అది ఉండాలి దానిని ఎంచినది నిన్నుకోవాల కానీ మనం ఏ విధంగా ఉన్నామంటే శరీర కోరికలతో నిండిపోయి అదేమిటి కాడిని పక్కన పెట్టి రెండు ఒక మనం తిప్పి లేకపోతే మనం విని ఆ రోజుకు మట్టుకు మనం పవిత్రంగా ఉండి మరి అంటే అపవిత్ర మనంలో లేకపోవచ్చు ఏ విధంగా నిబంధన పోవచ్చు క్రియలు చూడకపోవచ్చు పాపం చేయకపోవచ్చు అబద్ధాలు ఆడకపోవచ్చు కొన్ని మోసాలు చేయకపోవచ్చు కానీ ప్రతి జీవితంలో ఉండదు చాలా మంతకు మన ఆత్మ విమర్శ మనం చేసుకోము కాబట్టి మనము ఆ శ్రమని మనము భరించలేము మనకు శ్రమ వచ్చిందనంటే ఇది మనకెందుకు వచ్చింది కొంతమంది ఏమని అంటారు అంటే మన క్రైస్తవులు వారు లేఖనాన్ని చదువుతారో చదవరు లేకపోతే ఏ విధంగా వాటిని అన్వయించుకుంటారో లేదంటే శరీర సంబంధమైన భూములు ఉండడం వల్ల వాళ్ళు ఈ విధంగా ఆడతారు మీరు పాపము చేసినారు కాబట్టి మీకు శ్రమలు వస్తున్నాయి మీరు అడుపుకోవట్లేదు దేవుణ్ణి మీరు ఉపవాసం చేయట్లేదు మీరు ఇంకా దేవుడి దగ్గరికి రానికపోతున్నారు కాబట్టి మీకు ఈ శ్రమలు వస్తున్నాయని అంటారు అది తప్పండి ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే అలాంటి మంచి మంచి భక్తులు ఎంతో మంది వాళ్ళు సొంతంగా చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు ఎందుకంటే కేవలం శ్రీస్తు తనకే భ్రతి క్రీస్తు మేలేదు ఇక్కడ కింద వచ్చినా చూస్తే నేను ఇప్పుడే నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను నేను విడని పూ కాలము సమీపమైంది మంచి పోరాటము పోరాడుతుంది నా పరుగు కడము తీశ్వాసము కాపాడుకుంటే నీ కమిద నా కొరకు నీటి కిరీటం ఉంటబడి ఉన్నది ఇక్కడ తన సంగీత ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత తన ప్రియ శిష్యుడైన తిమ్మోటి గారితో ఈ విధంగా అంటున్నాడు అయా తిమ్మోటి నా ప్రియ కుమారుడ మంచి పోరాటం పోరాడినను నేను ఖచ్చితంగా చెప్పగలను నా పరుగు కడలు నా పరుగు కడము తీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీటి కిరీటం ఉంచబడి ఉన్నది ఫస్తిని పోరాడినడు ఈ క్రమలు అనుభవించినట్టు కాబట్టి తన శిష్యుడికి చెప్తున్నాడు అయా క్రమపడు సుగార్ తీసుకుని పని చెయ్యి ఈ పరిస్థితి సంపూర్ణముగా చెయ్యి నిజులు ఉపేక్షించుకో పెద్దగా ఎంచుకో నేను ఏ విధంగా అయితే ఉన్నాను క్రీస్తు మనకు చెప్పాడు ఏమని నన్ను మీరు మాదిరిగా పెట్టుకొని నన్ను పాలోగా మీరు పావు గారు అదే మాట్లాడతారు నేను క్రీస్తుని ఫా అయిన విధంగా మీరు కూడా నన్ను ఫా అవ్వండి అని అంత గట్టి సాక్ష్యం పొందుకొని ఉన్నాడు పౌన్ గారు పౌరు గారు అయితే ఇంకా ఇంకా ఇక్కడ డీప్ మంచి పోరాటము పోరాటము అంటే మన చెప్తాను అన్న కూడా ఈజీ విషయాలు చెప్తున్నాడు అయితే మంచి పోరాటము అనంటే ఈ మంచి మంచి పోరాటము అంటే అసలు ఎదురులో ఉంటే కదా పోరాటంలో ఆ గ్రౌండ్ లో ఆ స్టేజుల్లో దిగితే కదా నువ్వు పోరాటంలో ఉన్నావో లేదో గెలుస్తావో ఓడిపోతావో ఏమీ తెలియదు ఫస్ట్ ఆఫ్ గ్రౌండ్ లో ఉన్నావు తెలియాలంటే నువ్వు ఫస్ట్ పోరాటంలో ఉన్నవాళ్ళని తెలియాలనంటే నువ్వు ఫస్ట్ గ్రౌండ్ లో ఉండాల గ్రౌండ్ లోనే లేవు కత్తి పట్టుకోలేదు సర్వంగ సవకల్య ధరించుకోలేదు గట్టి కట్టుకోలేదు గాళ్ళకి గుండె తోడుకోలేదు నువ్వు పోరాటంలో ఉన్నావు అని అని ఇల్లు మనం మన భక్తి సరిపోదు ఏటి కాలంలో క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఆ వస్తారా అని మరణం కనికపోతే నేను మరణం కనుక ఎక్కడ పెంటాను నీళ్ళు మాదిరితనం ఉందా క్రీస్తుని కలిగిన జీవితం నీళ్ళు ఉందా ఒక మహాభక్తుడు ఒక ఒక మాట అన్నాడు నా బోధ నా బ్రతుకులో కనిపించినప్పుడు నా బోధ నా బ్రతుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నాకు బోధించటకు అర్హత ఆయన బ్రతుకుల్లో ఆయన బోధ కనిపించటం ఆయన బ్రతుకుల్లో ఆ బోధ అనేది ఆయనకే వ్యతిరేకంగా ఉంటే నాకు బోధించడానికి అర్హత లేదు మన ఒక చిత్తని కూడా ఎన్నుకునే ముందు ఈయన పవిత్రుడా పరిశుద్ధుడా అన్ని చూసుకొని వంటవాన్నిగా ఏర్పరుచుకున్నారు ఇలా వంట పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా పవిత్రమైన స్వభావము పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే తప్ప ఎన్నుకోలేదండి అపో కాబట్టి మన జీవితాన్ని ఇంకా నోట్గా మనము మనం చనిపోతా పడవటానికి వెళ్తామని ఏమీ చెప్తాము పిల్ల అబద్దాలు ఆడిపడానికి వేరే శిక్ష అవుతాయి అనుకుంటాము కానీ అబద్దానికి జనకుడు అపవాడి అపవా అబద్ధం అంటే అపవాడి బ్రదరు ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలా అదే కాని ఆ కాలము నుంచి బైబిల్ని విధంగా ఏమని రాయబడిందంటే ఓ మీలో అనేక అబద్ధ ప్రవర్తలు బయలుదేరి ఉన్నారు మీలోనే కాబట్టి అప్పటి నుంచి నిజమైన బోధ జరగట్లేదు ఒకవేళ నిజమైన బోధ జరిగి ఉంటే ఈ రోజు అన్యుడు ఏమడి వాళ్ళంటే క్రీస్తుని ఆయన పరిచయం చేయం కానీ నేను కాలంలో ఏ విధంగా ఉందని అంటే అయ్యా మీకు తెలియ క్రిస్టియన్లు తోట మాత్రంట కదా మా అసలు తీరుతాయంట కదా అని అంటున్నారు కదా వాళ్ళు ఏమనే వాళ్ళని అంటే నిజమైన బోధ కానీ వాడికి అనిపింటి నాకు కావాలా దొరకన రక్తము నాకు కావాలా అది వస్తున్నా నేను తప్పించుకోలేదు నాకు అది ఖచ్చితంగా కావాల్సిందే అదే నన్ను మోక్షానికి తీసుకువెళ్తాను అందుకే డిఎన్ మోడీ గారు ఒక మాట అన్నారు వంద మంది నిజమైన క్రైస్తవులు నాకు దొరికితే ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను వంద మంది నెక్స్ట్ వంద మందిని అడిగేస్తాను వంద మంది నిజమైన క్రైస్తవులు దొరికితే వారిని ప్రపంచాన్ని నేను క్రైస్తవంగా మార్చగలిగే ఉందని అంటే లేరని అక్కడ అర్థం లేచితే ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే అయా సమస్త జన్లు మీరు శిష్యులుగా మీరు వెళ్ళండి కువార్తను ప్రకటించుడి అని అంటే ఏ శిష్యులు ఏం చేస్తున్నా అంటే ట్యాంక్స్ తయారు చేస్తున్నారు వాళ్ళకి ట్యాంక్స్ కరెక్ట్ గా ఆడరాకి వస్తారంట ఈ అయ్యా ఖచ్చితంగా ఈ టైంకి వస్తాడంత అనేసి అక్కడ ఆ ఫంక్షన్లకి వెళ్ళి ఆ మందిరాలకెళ్ళి వేయిట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అలాగ తయారు చేస్తారు అలా ఇష్టరు వీళ్ళు కూడా ఈ బుర్రులు కూడా బోధి సేవులు కలవారు అటువంటి ఆ సేవకుడేమో మీకు మీ జరుగులో ఉన్న మీకేమో లక్షల ఆశ చూపించి మీ ఉన్న బేలు వేలు అటువంటి బుర్రని ప్రకటించాడు కాబట్టి వాళ్ళ కదే ఇష్టమైపోయింది కానీ ఇప్పుడు మనం మనం గ్రహించాల్సింది ఏంటంటే తెలువను మోచుకొని వెంబడించాల నేను ఇంకా ఒక్క ఇద్దరు గురించి చెప్తాను డేవిడ్ లివింగ్స్టాన్ ఒక్క మాట చెప్తాను ఆ డేవిడ్ లివింగ్స్టాన్ తన జీవితంలో ఎలాగ తెలువ మోశాడంటే తను ఎన్నో శ్రమను పడుతున్నప్పుడు ఒక పాప ఆ తన భార్య ఆ పాపం చేసుకుని తన పుట్టు దేశానికి వెళ్ళిపోయింది ఆ పక్కే ఉన్నాను ఆ టైంలో లివింగ్స్టాన్ కి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక లెటర్ వస్తాడు ఆ లెటర్ ఏమని వస్తున్నానంటే నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న నేను నిన్న ఇంతవరకు నిన్ను చూడలేకపోయానా నీ ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు అనే విధంగా ఆ పాప రాస్తే తన తండ్రికి ఒక జవాబు ఇస్తాడు అండి అది నన్ను ఎంత ఘోట్ ఏమనంటే అమ్మా నన్ను చూడాలనుకుంటున్నావు కదా సరే నేను చనిపోయిన తర్వాత పరమేకంలో ఉంటాను కదా అక్కడికి నువ్వు కూడా అక్కడ మనిద్దరం కలుసుకుందాము అయితే ఎంత క్రీన్ ఆ కాడి మోస్తున్నాడంటే తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు తన బంధువులని ప్రతి ఒక్కరిని విడిచిపెట్టాడు తనని ఉపేక్షించుకున్నాడు ఎవరైతే ఉపేక్షించుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే నిజంగా ఆయన తాడి మోయగలుగుతారు ఒక డేలియన్ ములాకాయ్ డేమియన్ ములాకాయ్ అనే అతను హవాయి దీవిలలో ఒక చిన్న ఇంకొక దీవి ఉంటది కలైపాప చిన్న దీవి ఉంటది ఆ కలైపాప దీవిలోకి మిషనరీలను నడుపుతాడు నేను అక్కడికి వెళ్తాను అక్కడ త్వరగా ప్రకటిస్తాను నాకు భారం కలిగి ఉండు నేను అక్కడికి వెళ్తాను అంటే అక్కడ మిషనరీలు ఆస్తారు నువ్వు లగ్జరీ లైఫ్ ఉన్నాడు నీకు కావాలంటే ఇక్కడ కొత్త మందిరం కట్టి తమ గొప్ప సేవ చేసుకోవచ్చు నీకు ఎంత పెద్ద నీకు చాలా ఆస్తులు ఉన్నాయి నీకు ఏం కావాలంటే ఆయన ఉన్నాయి ఆ హవాయిదీళ్ళకి ఆ కలాయి పాప దీవికి అతనే నువ్వు వెళ్తే మళ్ళీ కష్టము మేము చూడాల పేరెంట్స్ మీ సరే అడ్డుకుంటే లేదు నేను సత్యం ద్వారా నేను వెళ్లాల్సిందని అతను వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే ఆ కళాయి పాప అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ప్రజలు పారిపోతారు అంటే చూసి పారిపోతాడు పారిపోతే పారిపోతే వాళ్ళని కలుసుకోవడానికి కొద్ది రోజులు టైం పడుతుంది కొద్ది రోజులు టైం బట్టి అక్కడ వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళకి సేవ చేసుకోండి కొన్ని దినాల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆయన మొదటి మీద ఒక మత్స్య ఏర్పడుతుంది ఆ మత్య ఏర్పడింది నేను ఆ మచ్చ అని అంటే అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్తాడు ఆ మత్స ఏర్పడిన రోజు అమ్మా ఈ రోజు నుంచి నేను కూడా మీలో ఒక సహోదరుని మీలో నేను ఈ రోజు నుంచి నన్ను కూడా చేసుకోండి ఏందయ్యా ఎందుకు ఆ మత్తని బట్టి మాట మాట్లాడాడు ఆ మత్తలే కుత్తి ని అక్కడ ఆయనకి అక్కడికి అందరు నివారించారు నువ్వు వెళ్ళొద్దు నీకు మంచిగా అనుచుకుంటే కావాలంటే వివాహం చేస్తారు ఇక్కడే ఉండు అది అన్ని మర్చి పెట్టాడు ఉపక్షించుకున్నాడు పెట్టలేకున్నాడు నాకు సమస్తం క్రీస్త ఈ ప్రజలే పేదలకు సువర్తను ప్రకటించడు రోజులైన కొత్తపరుచుడు కుటు రోజులను సిద్ధుడు శుభ్రంగా చేయుడు ఇవన్నీ ఆయన జీవితంలో నెరవేర్చబరుచుకున్నాడు ఆయన ఇష్టంగా చేసినాడు చూసినాడు కాబట్టి ఆ యొక్క గీతం పొందుతున్నాడు ఆయన అక్కడ ఆ మతరగానే వాళ్ళు కూడా చేశాడని రిపెంటెంట్ అయిపోయినారు చివరికి ఆయన చిన్న ఏదిలో వాళ్ళ మధ్యలో చనిపోయి అక్కడే పూర్తి పెట్టబడ్డాడు కాబట్టి మన జీవితం కూడా ఇప్పుడైతే విస్తనము చచ్చిపోతుంది భూమిలో అప్పుడే అది కాబట్టి మనం చచ్చిపోవాల మన శరీరం మన శరీరం తెలియబడ్డే మనం ఎన్నో సార్లు మనము మనము నోరు జారి క్రికెట్లను తన అప్పుడు గుర్తు చేసుకోవాలి సినిమా మోస్తున్నావు నువ్వు ఎట్లా పెట్టాలి నువ్వు ఎన్నో సార్లు నువ్వు ఏదేదో విమర్శ చేస్తావు ఎన్నో సార్లు ఎవరినో బాధ పెడతావు చెడు కార్యాలకు తాను టీవీలోనో మొబైల్లోనో ఆ టైంలో నువ్వు కాడి మోసుకున్నావు నేను వెనుక తిరుగుతున్నాను గుర్తు రావాలి కాబట్టి మనం ఏ విధంగా ఉండాలని అంటే మన దోహ మన బ్రతుకులో ఉండాలి మన జీవితంలో మాదిరితనం కనపడాలంటే ఒకవేళ గానీ చనిపోయి నరకానికి గానీ వెళితే దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చాడనుకోండి చనిపోయిన తర్వాత నువ్వు చనిపోయావు కదా అరే నువ్వు ఇంత ఏడుస్తున్నావు కదా ఏంటి నీ బాధ అనంటే అప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా ప్రభువాన్ని ఒక్క అవకాశం ఇవి నా శరీరాన్ని నేను మనలో లేచి దాన్ని పెడిచి పొడి చంపుతాయి శరీరం ఈ విధంగా నీకు దూరం అయిపోయాను అనంట మన శరీరమే ఎక్కడో లేదు తాతాలు మన శరీర క్రియలే దాన్ని మనం జయించాలి దాన్ని ఉపేక్షించుకోవాలి మనకు అవకాశం వస్తే ఆరోగ్య కట్టుకుని మన శరీరాన్ని మనమే చంపాలనుకుంటాం అంత దౌర్భాగ్యమైన ఈ శరీరం అందుకే అయక విచారం నాకు ఒక అప్పుడు ఉండేది ఏంటి నేను ఎట్లున్నా అట్లున్నా ఎన్నో ఎన్నో విచారా మనం దేవుని గురించి పుట్టినా ఖచ్చితంగా ఆయన పనులు వెళ్ళాలి ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళాలి ఆయన చిత్తమ్మును గ్రహించాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్పాల్సినది మనం దేవునికి మాదిరితరం గాను నిజమైన కాళీ మోసే అనుభవములను ఆయన వెంబడించే వారి గాను ఆయన శిష్యుడు నిజమైన శిష్యుడుగా మనం ఉండాలి మనం అందరం శిష్యులుగా నేను ఎన్నో ఒక ఆమాస్య నన్ను అడిగింది అయి నువ్వు ఎట్లా చెప్తావు ఆ శుభార్త నీకు భాషలు రావు కదా నువ్వు చెప్పడానికి నీకు ఏం లేదు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు భాషలనే కదా ఒక వరం గొప్ప వరం మాది నాకు లేదు అది లేకపోతే కానే కాదు ఇక పరిశుద్ధాత్మ అనేది దాంట్లోనే ఉంది దాంట్లో అంటే పరిశుద్ధాత్మ లేకపోతే నేను నా పాపాన్ని విడిచిపెట్టలేను ఈ రోజు నాకు పరిశుద్ధాత్మ లేకపోతే నాకు భక్తి జీవితం ఉండేది కాదు నాకు భక్తి ఉంది కాబట్టి ఈరోజు నాకు తెగింపు తట్టిపోతా నాకు తట్టిపోతే ప్రమోషన్ నేను ఇది ముందు చెప్తున్నాను నేను చనిపోతే నాకు నిజమైన ప్రమోషన్ నా క్రితం పిల్ల వయసులోనే చూడగల తను ఇంకా కొద్ది సంవత్సరాలు బట్టి పెద్దవాడిని తట్టిపోయే కన్నే ఇప్పుడు చనిపోవడం నాకు ఎంతో లాభం కాబిల్వాలని దేవుడు నాకు ఇచ్చినాడు గమనించేవించాలని ప్రార్థిస్తుంది మనోజ్ ఉన్నాడు అండి ఉంటే బాక్ భాస్కర్ ఎఫ్రాయి విజయ్ మీరు ఎన్ని సినిమా అండి అయితే ఓన్లీ ఓన్లీ ఫైవ్ పీపుల్ ఓకే ప్రారంభం చేశారు చక్రవర్తిగా ప్రారంభం చేశారు సంతాకే ఇంకా చేయాల్సిన వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే టూ ఫోర్ ఫైవ్ ఓకే ఓకే బ్రదర్ బ్రదర్ ఎఫ్రాయి వాక్యం కోసం ప్రార్థన చేయండి వాక్యం కోసం ప్రార్థన చేయండి ఫస్ట్ యూ హ్యావ్ టు వర్క్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రే ఫార్ దర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ప్రే ఫార్ దీ అవసరత కోసం ప్రార్థన చేయండి వన్ ల్యాక్ కరోనా కేసెస్ హైవ్ బిన్ టచ్ ఇండియా హాస్ టచ్ వన్ ల్యాక్ అయితే ఇట్స్ వెరీ టెరిబుల్ థింగ్ అండ్ పీపుల్ హాస్ అందరి చేతులు ఎారు ఇప్పుడు స్లోగా లాక్డౌన్ తీసేస్తున్నారని బికాస్ దాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ జోర్మ్ ఈ So somewhere some some partners they have stopped and they are saying that the change is not some kind of, some states are not allowing people to come there uh, this different yani uh, you pray for the word of god worship worship and then pray for the word of god then pray for the uh, these uh, patients and uh, for god children who are there in suffering padam chestunda tem galigina krupagaligina nama priya sarvlokapacharai నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే సర్వము రేలుచున్న మా గొప్పదేవ సర్వాధికారి సర్వసృష్టికర్తమైన మా తల్లి మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ విద్య నివాసి ఆయన మీ యొక్క అతి పరిశుద్ధమైన పాదముల తింటకు కృపా సింహాసం ఎదుటకు కరుణాపీఠం ఎదుగుద మరొకసారి మేమందరము కుమారుణేశ తల్లి మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ చర్చిస్తున్న పరిస్థితులు మా దేవ మా తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మలను మీ కులో భద్రపరిచి మీ క్షేమం దయచేసి ఆయన సజీవులుగా మమ్మల్ని ఉంచి ఈరోజు ఈ విధంగా ఆన్లైన్ మేము కూడి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన యోగ్యత కనిపించి మేము చెల్లించుకుంటున్నాం మా దేవ ఇంత గొప్ప దేవుడవనైనా ఈ పోలిక మీ స్వారూపంలో అందరిని సృజించారు తండ్రి ఆయన మీరు న్ని నిత్య సంకల్పాన్ని కలిగిన దేవుడు తండ్రి మానవుడు పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు తన మార్గం చెరిపి వేసుకున్నప్పుడు నైనా ప్రభా త్రో తప్పినప్పుడు తన ఇష్టానుసారంగా లోకం కొరకే నైనా తండ్రి శరీరం కొరకే జీవిస్తులోకి తప్ప యొక్క ఉద్దేశాలు సంకల్పాలు ఎన్నడూ ప్రభా అవి విఫలం కావు కాబట్టి నాయన మీకుమారుని ఈ లోకం పంపించి ప్రభు ఆయన ద్వారా మాకు విడుదల విమోచన చేసిన విధానం బట్టిస్తే తులస్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మా పాపంలో మా శాపములకు తండ్రి మీరు చేసిన ఆ గొప్ప మరియాగం బట్టి స్థాతం చెల్లించుకుంటున్నాం నేను ముఖ్యంగా నా జీవితంలో కూడా ప్రభు చేసిన రక్షణ కార్యం బట్టి స్థాతం తండ్రి అటువంటి యోగ్యత అర్హత ఎన్నికలేదు నాకు మీ బిడ్డగా సత్తుగా నాయన మీ సత్య సాంప్రద్యంగా మనం చేసిన విధానం స్థాయిలో అందుకారం నుండి ఆశ్చర్యకరంగా నడిపించారు ప్రభా మీకు తండ్రి రాజులైన యాజక సమూహంలో నన్ను చిన్నందుకు తండ్రి స్థుతుల స్తోత్ర చెల్లించుకుంటున్నాను ఎటువంటి నిరీక్షణ లేని నాకు గొప్ప మహిమా వ్యక్తి నిరీక్షణ మీ త్రీ కుమారుని అందు నాకు గొప్ప ఆత్మ నిశ్చేతను బట్టి స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి మీ యొక్క మార్గములు ఎంతో ఉన్నతమైనవి మీ ఆలోచనలు మేము గ్రహింపచాలం ప్రభా త్రి రాబో యుగంలో మీ కృపా మహైశ్వర్యమును చూపించాలని ఆయన నా పాపంలో అపరాధంలో చచ్చిన నన్ను ఈ ప్రియకుమారులతో కూడా లేపి తండ్రి ఆ యొక్క ఉన్నత సింహాసనంలో కూర్చుని బట్టిన విధానం పట్టిస్తే నా దేవా ఎట్టి యోగ్యత నాకు ఇంత యోగ్యత మహిమను ఇచ్చినందుకు నన్ను ప్రియస్తోత్సవం నా దేవా నా ప్రతి పాపం శాపంను నాయన కడిగి వేసి తీసివేసిన పుస్తత్వం తండ్రి ఈ ప్రియ మీద వేసి నాకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసినందుకు స్తోత్రం తండ్రి ఆయన నీతిని నాకు ఆపాదించి నన్ను నిందా రైతులు గాను నిర్పురాధి గాను మీరు కృషి గాను ప్రభు మీరు నిలబెట్టి చేసిన కార్యములను బట్టి స్తోత్రం చల్లించుకుంటున్నాను అందుకని ఆయన ముఖ్యంగా అనేక విషయాలుంటుండగా ప్రభా ఈ యొక్క ఆయన అనే తుఫాను సూపర్ సైక్నిక్ స్ట్రాంగ్ గురించి ప్రార్థిస్తున్నాడు ఆయన అదెంతో భయంకరంగా ఉన్నదని వింటున్నాం కిలోమీటర్స్ పర్ అవర్ చక్కన గాలు వీస్తాయని ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మరి బంగ్లాదేశ్ ఆయా ప్రాంతాల్లో అది భయంకరంగా ఆయన అది తీరాన్ని దాటుతుందని తెలిసి వచ్చింది ప్రభావా చేయండి ప్రభావ ప్రాణ నష్టము సహాయం చేయండి తండ్రి కరణించండి కుర్తు చూపించండి దాన్ని ప్రభావ దారి మళ్లించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి దాని పవర్ ని తగ్గించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆయన సహాయం చేయండి అంటే ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుంటా కరణించండి గురించి చూపించండి అదేవిధంగా ప్రభుత్వ బిడ్డ జాషా గురించి కూడా ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి మా దేవా ప్రభుత్వ మీరే తండ్రి ఆ బిడ్డ కావాల్సిన బలాన్ని శక్తిని ఆరోగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాం బలహీనంగా అంటున్నాడు అడ్డ బాధపడుతున్నాడు తల్లి మీ చాపి బిడ్డను ముట్టి స్వస్థపరచండి తండ్రి స్వస్థపరిచే హో మీరే వైద్యుల యొక్క పరమ వైద్యులు మీరేనాయన ఆయన మాకు స్వస్థత ఆరోగ్యము జీవము అన్ని కలుగుతాయి తండ్రి అప్పుడు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభావ కుంగినటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభావ కరుణించిన ధైర్యపరచండి వారిని ప్రభా నైనా తండ్రిని వాక్యం పంపి వారిని ప్రభావ మీరే బలపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నేను సహాయం చేయండి అదేవిధంగా ప్రభావ ముఖ్యంగా తండ్రి ఈ యొక్క కరోనా విషయమే కూడా ప్రార్థిస్తుంటున్నాం ఆయన సహాయం చేయండి మాదేవా ఎంతో మంది ప్రభావ ఈ కరోనాకు ఇన్ఫెక్ట్ అయి ఉండగా ప్రభుత్వ మీరే ఆ యొక్క తండ్రి ఆ కరోనా ఎఫెక్ట్ నుండి మన కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఆయన ఎంతో భయంకరంగా విస్తరిస్తుందని వింటున్నాం ప్రభా ఆయన ప్రభా మరణించండి చూపించండి తండ్రి అనేక చనిపోతున్నారు అనేక ఇన్ఫెక్ట్ అయ్యారు ప్రభావ సహాయం చేయండి మా మీరే మాత్రం మీరు మాత్రమే దీన్ని కట్టడి చేయగలరు ప్రభా దీని మీరు మాత్రమే దీన్ని ఆపగలరు శక్తి కూడా ఏ మందు వ్యాక్సిన్ చేయలే తండ్రి సహాయం కొరకు మీ వైపు చూస్తున్నాం తమ క్షమించండి మా దేశాన్ని క్షమించండి ప్రపంచ ప్రజలను క్షమించండి ప్రభా మా యొక్క గర్వాన్ని సన్నిహితుని ఆత్మీయంధకారం తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభావైనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి భయంకరంగా విస్తరిస్తుంది ఆయన ప్రభావ మహారాష్ట్రలో అయితే ప్రభా ఇంకనో చెప్పలేనంతగా తండ్రి సహాయం చేయండి మా దేవ ప్రభా ఆ యొక్క ముడికి వాడలు కూడా వ్యాపించిందని వింటున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభావ నేను దీన్ని కట్టడి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో మీరందరికీ మీ వాక్యం వెళ్ళలాగా సహాయం చేయండి తండ్రి మీ జీవ వాక్యం విని గ్రహించి మరణము జీవనము వీటి విషయాల గురించి ఆలోచించి ఆత్మ గురించి ఆలోచించి ఆత్మ రక్షణ గురించి ఆలోచించి మీరే మార్గము సత్యము జీవమే విషయాన్ని గ్రహించి మీ ఇద్దరు లాగా సహాయం చేయండి అదేవిధంగా మితబడిన వాక్యాన్ని బయటపడి స్తోత్రేవ అంటే నాయన మీ శిష్యులుగా మేము ఉండాలంటే అసలుగా ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాల్సిందే ప్రభా మేము తండ్రి ఎంతో తగ్గించుకొని మీ పని చేయాలి ఆయన సమస్తము మేము వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాలి ప్రభా మేము తండ్రి మిగతా వాటిని ప్రభా మీకంటే మేము ఎక్కువగా చూసినట్లయితే మీ శిష్యులు కాలేము తండ్రి ఆయన తండ్రి నాకే మీ కల్లా ఎక్కువగా మేము ప్రేమించడానికి వీల్లేదు అనే విషయం తెలుసుకొని మీకు ప్రధమ స్థానం మా జీవితంలో మీ కొరకు సమస్తం మేము చే మీ కొరకే జీవించలాగా నేను సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా అటువంటి ఆత్మను అటువంటి ఆత్మ నడిపింపును అటువంటి ప్రేరణ భారాన్ని మాకు దయచేయండి ప్రభావా కంఫర్ట్ జోన్ లో కాకుండా తండ్రి అన్ని సమకూర్చుకున్న తర్వాత మీ సేవ కాకుండా ప్రభావా అన్ని వదిలిపెట్టి తండ్రి మీ సేవ చేయడానికి మాకు సహాయం చేయండి అటువంటి మనసును మాకు దయచేయండి ప్రభావా త్యాగం చేసేవారు గాను జీవితాన్ని మేము కలిగి ఉండేవారు గాను సహాయం చేయండి ప్రభావ మీరే మేము నడిపించండి అంటే ఈ విధంగా మేమందరము ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు హెచ్చిస్తూ ఐక్యత సహవాసము ప్రేమ సమాధానం శాంతి కలిగిన వారమే ముందుకెళ్ళటానికి సహాయం చేయండి ప్రభావిన ఈబరములు కొట్లాటలు కోపాలు కోర్టులు ప్రభుత్వ విడుదల విమోచన దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఈ బిడ్డలుగా మీ బిడ్డలుగా మేము కలిగి ఉన్న వీలు నేను జయించడానికి వీటితో పోరాటానికి కాలు శక్తిని బలాన్ని మీరే దయచేయవలసింది వేడుకుంటూ విధంగా ప్రభావ వాక్యాన్ని ఆయన మీరే విటి ప్రభావ నీరు కట్టి మీరే ఫలింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు మృతపడుతున్న వాక్యం బట్టి స్తో దేవ ఈ విధంగా మేమందరం ఆన్లైన్ లో కూడా ప్రార్థించడానికి స్థుతించడానికి సంతరించడానికి మా విన్నపములు మా విజ్ఞాపనం తండ్రి మీరు తీసుకురావటానికి ప్రభావ మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్థులు స్తత్రులు చేసుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏ సుకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం చంద్రశేఖర్ గారు బ్రదర్ వర్క్షిప్ చేశాక ప్లీజ్ రేఫర్ బాస్కు లోకరించండి తర్వాత ఫ్యామిలీ బిల్డప్ కోసం చేయండి ఫ్యామిలీస్ క్రైస్తవ కుటుంబాలు ప్రతి కుటుంబం ఒక మంచి ఆశని కుటుంబంగా కట్టబడినట్లు లో తన కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొచ్చారు అలాగా ప్రతి కుటుంబం రక్షణలోకి వాళ్ళ ఒక్కరు కూడా ఎవరిస్తులు ఒకసారి ఒక దారి పిల్లలు ఒక దారి అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇతర కుటుంబాల్లో లాక్డౌన్ లో రిలాక్స్ అయిపోతుంది ఇక వెరీ షార్ట్ టైం సో ఇంత షార్ట్ టైం హెల్ప్ సమ్ పీపుల్ టు కమ్డ్ చే హలో చంద్రశేఖర్ గారు లేరండి పరిస్థితి తర్వాత తండ్రి మీ కృతజ్ఞత ఏ ప్రభావ మీకు వాక్యాన్ని విన్నాం ప్రభా నైనా సని దాని ప్రకారం అనుకరించలాగన సహాపడండి తండ్రి అయితే ప్రభావిగా చేసిన సేవ విధానం ఒక విధానం ప్రభా అ ప్రభా ఎన్నీ భూమి తయడమని ప్రార్థిస్తున్నాం విశేషంగా తండ్రి నాగలి పై చెవి అయితే ఎన్నడనో గణపతి చూడను అన్న వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభావ ఎవరి నాగలి వారిదే ప్రభావ ఎవరి సేవ జీవితం వారిదే ప్రభావ ఆ మీరు ప్రతి ఒక్కరికి పని అపనించిన తండ్రి ఈ లోకంలో అది విశ్వాసంతో మేము చెవి లాగానే సహపడండి తండ్రి ముఖ్యంగా ప్రభా చర్చస్ గురించి ప్రార్థిస్తాం తండ్రి సంఘాల గురించి మీరిస్టుల గురించి అయినా దేవాలి సకాలంగా నిద్రపోతున్నారు మీరు మక్షిపిస్తున్నారు మేలుకోవాలి ప్రభావ ఆయన ఆ యొక్క వార్త ఇరవై ఐదు వర్గాల మీరు అనేక పర్యాలు మక్షిస్తారన్నారు ప్రభావ ఎన్నో సంవత్సరాలుగా వేరే కూర్చుని నిద్రించిమారు విశ్వ సమయానికి ప్రభావ బుద్ధి గలవారు కూడా నిద్రించినారనైనా బుద్ధి లేని వారు కూడా నిద్రిస్తున్నారు ప్రభావత్యాగ్రహించి ప్రభావ అందరంకోవాలి మీ యొక్క సమీపం ఉండటండి అందుకే మీరు మా హెచ్చరిస్తున్నారు పరిశాసు వారు తిరునాలు అదేలాస్ కదా మీరు అక్కడికి సంబంధించిన ఏ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేర్చుకునే ప్రతి ఒక్కటి నెరవేరినట్టు మేము చూస్తున్నాం నేను కాబట్టి ఇంత మా విమోచన కింద బహు సన్నితం కూడా కనుకరించే మంత్రులు ఆర్థిస్తున్నాం తండ్రి కాస్త నూతనంగా అభిషేకించండి తిరిగి సమర్పించుకోవాల జీవితాలు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాల ప్రవ పశ్చాత్త పొడాల ప్రవ ఎందుకంటే నిషిద్దమైనది ఏది కూడా పరిలోకంలో ప్రవేశించడానికి మీరు మాట చదివిస్తున్నారు అనుకరించండి పరిశుభ్రత నడిపించండి సంపూర్తులకు అనుగ్రహించండి పరం చేత నడిపించండి ప్రవ్వా ఇంకొక అవకాశం ఇవ్వమంటే ఆర్థిస్తున్నాం ఆ దేశాన్ని క్షమించే మంత్రులు ఆర్థిస్తున్నాం లీడర్స్ ని క్షమించండి తండ్రి వారికి మంచి మంత్రు అనుగ్రహించండి ప్రత్యేక స్థితిలో ప్రభావ పాలిటిక్స్ ఆడుతున్నారు ప్రభావ ఆర్థిక స్థితి భయంకరంగా దిగజారిపోతుండగా తండ్రి కరువు ఆసనమై ఉంటుండగానే మనుషులు చనిపోతున్నారు ప్రభావ అసలు సంతరించమని కొత్తగా తండ్రి మీకు మోనాలు ఓ ప్రభావం గురించి ప్రారంభిస్తున్నా జాబ్స్ గురించి వాళ్ళ కెరియర్ గురించి ప్రారంభిస్తున్నాం తండ్రి సహాయపడండి ప్రభావం ఎంత పరిచయం సహాయపడండి మంచి ఉద్యోగాలు చేయించండి పరివర్తన జీవనం ప్రార్థిస్తున్నాం కుటుంబం పట్ల మీకు కంటి చూపించండి కంటి ఒక మీకు ఆలోచన చూపించడం జ్ఞాపకం చేసుకోండి చూపించిన ప్రేమ పరిపించామని భావిస్తున్నాం ప్రతి గిడ రక్షణ పొందాలి ప్రతి కుటుంబం రక్షణ పొందాల మా సంపూర్ణంగా యువకుడికి జీవించే దేశంగా మార్చండి ఒకషన్ మా దేశం నుంచి బయలుదేరాల ప్రభావం గొప్ప సేవకుడు ఇక్కడ నుంచి బయలుదేరాల ప్రభావం ఎదురు చూస్తున్నాం మీ యొక్క తనమల్లి కార్యక్రమకి ఎంత అవసరం ఈ దర్శలో తండ్రి అన్సర్టెనిటీ ఎక్కడ చూసినా అండ్ బిక్విటీ ఎక్కడ చూసినా కాంప్లెక్సిటీ ప్రభా మీరే సహాయకుడికి ఉండండి ప్రభావ మీరు మంచి ఆలోచన మా దేశానికి దయచేయండి మినిస్టర్స్ కి దయచేయండి అదే రీతిగా ప్రభావ ఈ యొక్క మిషనరీ మిషన్స్ గురించి తార్ధిస్తున్నగా వారికి సహాయపడండి ఈ టైంలో విజృంభానికి సేవ చేయాలంటే ముందుకు పోయే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు ఆకు వరుస పరుచుకోమని రానయ్యు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి భాస్కర్ భాస్కర్ ప్లీజ్ ప్రే ఫార్ చిల్డ్రన్ మినిస్ట్రీ పిల్లల పరిచయ గురించి ప్రారంభం చేయండి ఆల్ దిస్ మినిస్ట్రీస్ ఆర్ డాన్ డౌన్ టీవీలో కొన్ని ఆన్లైన్ అక్కడ చేస్తున్నారు గానీ యాక్చువల్ గా ఈ ఎవరైతే హిందూ పిల్లలకు ఉన్నారో ఆ హిందూ పిల్లలకి ఆ ఔట్ రీచ్ లేదు ఇదివరకు మొత్తం స్లమ్స్ లో కూడా బీబీఎస్ నటించిన సంఘాలు ఉన్నాయి ఆ అనేకమైన గ్రూప్స్ ఉన్నాయి ఎవరైతే స్లమ్స్ లో కూడా పోయి చేసేవాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు అన్ని అన్ని లాక్ అయిపోయింది కాబట్టి Uh, I think it's a very bad position uh, that these children will not be given food, this uh, salvation, the uh, word of God. That's why, after this lockdown, everyone will not be able to study the Lord's bed. They will not be able to study the Lord's bed, but they will not be able to study the Lord's bed. They will not be able to study the Lord's bed. సమయం తీసుకొని లాక్ డౌన్ అయిన తర్వాత స్ట్రాటజీ మెయింటైన్ చేయాలా ఈ పిల్లల్ని అప్పటికి ఎన్ని ఆంక్షలు వస్తాయో తెలియదు మనకి రిస్ట్రిక్షన్స్ పరిచర్కి సో దానికి అతీతంగా దేని గుడ్డలు మంచి జ్ఞానంతో దాన్ని ట్యాకిల్ చేయనట్టుగా ఆ సువార్త ప్రకటించడానికి ప్రార్థన చేయండి నమ్మకం ఏంటండి మీ యొక్క కృపను బట్టి మీ యొక్క దయని బట్టి ఇచ్చిన అవకాశానికి బిడ్డలతో కలిసి తండ్రి ఆరాధించడానికి దేవాలయం ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత నమ్మకం ఏంటే నమ్మకం ఏంటండీ పెండు రాజా పండుగ నన్ను లేవనెత్తి గురించి చేపడానికి నెత్తన్నారు కానీ నమ్మకం ఏంటండీ భ్రష్టత్వానికి సమస్తమైనటువంటి దేవ నాశనానికి దేవ నమ్మకం ఏంటంటే దౌర్భాగ్య జీవితానికి దేవ నమ్మకం ఏంటంటే పాత్ర నేను నన్ను దేవ విమోచించి కరుణించి ఉపణ గురించి ప్రేమించి నమ్మకమైన దేవా ఇచ్చిన రక్షణకి మీకు పొందనాలు నా జీవితంలో మీరు చేసినటువంటి శిలువు కార్యానికి చెల్లించుకుంటున్నాను నమ్మకం అయితే తండ్రి నా యొక్క శిక్ష దాన్ని మీరులో నమ్మకం అయిన తండ్రి చెల్లించడానికి నమ్మకం దేవ ప్రేమి రాజా లోకండుగా నమ్మకం ఏంటండీ చెరువును ఎత్తుకొని నడిచేటటువంటి జీవితం ప్రేమించండి దేవా గతపడిన వాక్యానికి మీకు వందనాలు తండ్రి పడుకుతున్న క్రియలు దేవ వాటికి చాలా దూరంగా ఉన్నాయి తండ్రి నమ్మకమైన దేవ కొన్ని క్షీణించండి పద్ధించండి రంగులకి సరి చేయండి నమ్మకమైన దేవ బలపరచని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవ మీకు మంచి ఉద్దేశాలకై అయ్యా యొక్క దేవ ఉన్నతమైన ఉద్దేశాలకై నమ్మకమైన తండ్రి శాశ్వత కాలం ఉండేటటువంటి ఉద్దేశాలకై కొన్ని చీలించుకుంటున్నాను దేవ అటు ప్రణాళికలో అటు మధ్యలో నేను మేము అందరం ఉండలాగిన ప్రండి నమ్మకం ఏందేవా రెంగిలు ఏమి తండ్రి ఈ యొక్క సమయంలో దేవా నేను ఎత్తు చూస్తున్నా తండ్రి నమ్మకం ఏందేవా నమ్మకం ఈ యొక్క సమయాల్లో తండ్రి నమ్మకం ఏందేవాస్ కలిగి ఉండేటటువంటి అంకాలు చర్చ నమ్మకం ఏంటంటే ఈ యొక్క సంవత్సరం దేవా అయ్యేటువంటి దేవాటి కార్యక్రమాలు లేకుండా ఉండి ఉండగా అయ్యానే వ్యవస్థ నమ్మకమైన ఆ యొక్క విబిఎస్ ద్వారా అనేక మంది తండ్రి హైందవ పిల్లలు తండ్రి విష్వు గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది దేవ నమ్మకం తండ్రి అనేక మంది చిన్న పిల్లల్లో నమ్మకమైన తండ్రి ఆ యొక్క దశలో ఏసు గురించినటువంటి బీజం అవకాశం ఉంటుంది దేవ నమ్మకం తండ్రి అవకాశము మా యొక్క జీవితాల నుండి తీసుకెళ్యబడి ఉండగా అనేక సంఘాలు ఇటువంటి సమావేశాలు అటువంటి నమ్మకమైన తండ్రి కార్యక్రమాలు లేకుండా ఉంటున్నారు తండ్రి అయ్యాకృపలను గ్రహించలేదు తండ్రి నమ్మకం ఏందేవా ప్రేంగుల కింద రాజాస్తున్నారు తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించి మరొక తండ్రి కృపించండి ప్రేంగులకి రాజా గలైన తండ్రి నమ్మకం దేవ గ్రామాల్లో స్లమ్స్ లో ఇవా అనేక తండ్రి నమ్మకం ఏందేవా ప్రేంగుల ఏదో గ్రామాల్లో కూడా అనేక సంఘాలు అనేక చర్చిస్తారు కార్యక్రమాల్లో పెట్టినటువంటి నమ్మకమైన దేవాహారుగా ఉంటున్నారు తండ్రి అయ్యకు మన ప్రేమించిన ఎందుకంటే నమ్మకమైన దేవాహు యొక్క అవకాశం ప్రార్థిస్తున్నారు తండ్రి అతి హైందర పిల్లల్ని దేవా మరొకసారి కలుసుకునే అవకాశం ఈ సంవత్సరంలో అనుభవించింది తండ్రి నమ్మకం దేవాలి తండ్రి మీ ప్రేమ గురించి దేవా చిన్నతనంలోనే నేర్చుకునేటటువంటి ఏంట అవకాశాన్ని మరొకసారి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను తండ్రి పెంగలి గుండ్రీల మధ్యలో మధ్యలో పనిచేస్తున్నటువంటి దేవ నాయకులు సంఘ కాపరులు నమ్మకం ఏంటంటే సంఘాలు దేవ నమ్మకం ఏంటంటే సమస్యలు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి వారి యొక్క తరుణాన్ని కోల్పోయిందిగా అయ్యా మరొక తరుణం దేవుడుగా ఉంటున్నారు తండ్రి అయ్యా దుఃఖను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకం దేవ ప్రాంతంలో వింటూ వచ్చినాం నమ్మకేంటేవితంలో మీరు అనిపించిన పొందపూర్ణమైనటువంటి దేవ నమ్మకు ఏంటంటే ఆ యొక్క స్వస్థత కార్యం మీరు మాత్రమే చేయగలుగుతండి ఏ డాక్టర్లు కూడా ఎవరు కూడా తండ్రి ఏం చేయగలుగుతండి నమ్మకైంది దేవ నా జీవితంలో నా కుటుంబంలో మీరు తెలిసినటువంటి కార్యాన్ని బట్టి జాస్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి కలిగిన జాస్వాణ్యం ఆర్థిక పరమైన సామాజిక పరమైన పత్రికలు స్థిరం శ్రమించగా తృప్తాను గురించండి దేవా మీరు మిమ్మల్ని నమ్మిన వారికి దేవ ఆశ్చర్య దృగంగా ఉన్నటువంటి దేవ నమ్మకం తండ్రిగా వారికి మీరు ఏర్పెట్టే దేవుడు కాదు అయ్యా జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థిస్తున్నాను తండ్రి తృప్తాను తరించండి నమ్మకమైన దేవ యొక్క సమయంలో తండ్రి దేవాల ముంచుకుంటున్నటువంటి సూపర్ సైతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవ నమ్మకలి గింజలైనంగుళలి గిండ్ రాజామకం ఏంటంటే తండ్రి సారమైనటువంటి ఆస్తి ప్రాణం దొరికేటటువంటి అవకాశాలుగా అయ్యా నమ్మకం ఏంటంటే బెంగాల్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నమ్మకం ఎంత సుందరబం ఆ ప్రాంతాల్లో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుగ్రహించండి సాయం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నా అనుగ్రహించండి నమ్మకం ఎంత స్త్రీలు గుర్తు పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుడు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను అండి అయ్యా మీ చిత్రంలో ఏంటి జరగదు అండి అయ్యా మీ చిత్రం ఏర్తి చేయండి నెరవేర్చండి కృష్ణించండి జ్ఞాపకం చేసుకోండి కరణించుకోవాలని ప్రార్థిస్తున్నాను మీరు కరుణ శుభ ఆనందించే దేవుడు పాదాలు పొందాలంటే నమ్మకం ఏంటంటే యూపీలో ఇతర ప్రాంతాల నుంచి యూపీలోకి వెళ్తున్నా నుంచి యూపీకి వెళ్తున్నటువంటి యొక్క నమ్మకం ఏంటంటే వలస కార్మికుల విషయంలో తండ్రి నమ్మకైంది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాక తండ్రి వెయ్యి బస్సులు అరేంజ్ చేయడానికి నమ్మకం ఏంటంటే అనుసరించిన ప్రతి పంపనాలు నమ్మకై తండ్రి స్టార్టింగ్ లో ప్రభుత్వం దాన్ని నిరాకరించినా సహాయం వద్దని చెప్పినా కూడా నమ్మకం తండ్రి వారి హృదయాన్ని బట్టి మాట్లాడి మా ప్రార్థన విని వారిని నమ్మకం మార్పు తీసుకొచ్చి వాటిని అంగీకరించిన ప్రతి పొందనాలు రెంగుల తండ్రి ఈ రెండు తండ్రి వెంగుల గుంట రాజా అనేక ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా తండ్రి మధ్యప్రదేశ్ నమ్మకమైన తండ్రి ఆంధ్ర తెలంగాణ నమ్మకమైన తండ్రి కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి రెంగుల గంట మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి తండ్రి నమ్మకమైన తండ్రి వలస జ్ఞాపకం తీసుకోండి దేవాకృతి గురించి ప్రార్థిస్తున్నాం మరి తండ్రిలో దేవ లేక చిన్నపిల్లలు గుడ్లు బాలింతలు నమ్మకం ఎంత గరిపిన స్త్రీలు వందల కొద్ది కిలోమీటర్లు నడుస్తుండలో అయ్యాం తీసుకోండి అయాకరం లేని నాయకుల సంపాలని మీరు మాత్రమే దేవతమైన గ్రంథండి దేవ అన్ని వసతులుండి ఏ వసతులు నమ్మకం ఎంత ప్రభుత్వం రైళ్లు బస్సులు ఏర్పాటు చేయగలుగుతుంది ధనం దైవాధికారం అయినటువంటి ఆహార మీరు ప్రార్థన చేయండి కదా టెర్రరిజం ఎక్కువ అయిపోయింది ఈ సరిగా ఈ మొత్తం ప్రపంచంలో ఈవెన్ పాకిస్తాన్ ఇండియాలో కూడా కాశ్మీర్ లో ఈ ఒక బాధ కరోనా ఒక బాధ అంటే ఇదొక బాధ నక్సల్స్ కూడా ఒక బాధ మన కంట్రీలో అంటే అసలు వీళ్ళకి ఈ ఇలాంటి బాధల్లో ఇలాంటి శ్రమల దగ్గర ఆ ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలు దేవుని సేవకులు దేవుని సేవ జరిపించేవారు వాళ్ళు ఎంత నిలిగిపోతున్నారో మనకు తెలియదు సో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి కదా వాళ్ళ కోసం ప్రార్థన చేసి అదే ఇప్పుడు ఈ రిక్వెస్ట్లు సైక్లోన్ గానీ జార్ జార్ ప్రార్థన చేయండి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి చెయ్యండి పరిస్థితిగా మొహమ్మతిగా ఎంతోమంది పనిచేరాని వాడు దేనికి ఏది కానీ అయినా తండ్రి ప్రభావించిన మీరు అర్థం అడిగినారు ఎన్నో మార్గలు ప్రభావ తండ్రి ప్రభా అయినా తండ్రి నేను క్షణించు నాతో సమీ పరలోకము ఉచితముగా ఏర్పాటు చేయాలి తండ్రి నేను కొట్టిన కొట్టిన తండ్రి ఇంత ఇవరికి నాయన మా కోసం ఒక స్థావరము ఏర్పాటు చేసినందుకు మీకు వందన ప్రేమి తీర్చుకున్న ఆయన పనికిమాలిన స్వభావం తండ్రి చుక్కతన వాటికి తిరిగినట్టుగా అది బురదలో మరల పొందినట్టుగా అది ఆయన ఆయుధమైన జీవితం రెండు విధములుగా వేషధారుల జీవితం జీవించుకున్నప్పుడు తండ్రి కలికరించి కృప చుట్టించి సత్యములు గ్రహించటకు ఆయన పరిపూర్ణ దిశగా వెళ్లిటకు మార్గములను నన్ను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలిస్తాను అయ్యా తండ్రి ప్రభా నేనైతే తెలుసుకున్నాను ప్రభా ఏమిచ్చినా మీరు మాత్రం నేను తెలుసుకున్న జరిగింది నా వినిగి వినిగి నలిగిన హృదయం మీకు ఇవ్వాలని నేను కుడి ఎడమలకి పుట్టిల్లకు మమ్మల్ని కాపాడు తండ్రి నాకైతే చేతకాదు ప్రభా నాకైతే తల్లి ప్రభా నన్ను నిలబెట్టు నెలపరచుమని వెళ్ళి తండ్రి అదే విధంగా తండ్రి అయ్యా తల్లి ప్రభా ప్రపంచ దేశాల ఒక పక్క కరోనా గురించి భయపడుతూ వణుకుతూ తండ్రి జీవనం కొనసాగిస్తూ భయాందోళనలో ఉంటే తండ్రి టెర్రీస్ నష్టాలు అయితే తండ్రి ఆయన ఇంకా అనేక సంఘాలు తండ్రి మిలిటెంట్ ఆయన వివిధ రకాలుగా తండ్రి ప్రభు తాత వారు బంధింపడి ఆయన ప్రజల మీద కోర్టు అనేక విధములుగా ఆయన ఇబ్బందులు గురిస్తూ తండ్రి క్రైస్తవ్యం అంటే అసహ్యంగా చూస్తున్నారు ప్రభు క్రైస్తవ్యం అంటే వారికి పడదు ప్రభు ఇంక ఆయన స్థితిలో అనేకమైన బోధకులు భక్తులు ఆయన బిలీవర్స్ ఉన్నారు చదువు వారి మధ్యలో మీరు చేరు చదువు ప్రభావ ఒక్కొక్కరిగా చంపుతూ ఆయన ఎంతో మంది ఇంతకు గురి చేస్తున్నారు ఆయన అటు వారికి మీ సోద అవసరమైంది ప్రభావ మీ కృప అవసరమైంది ప్రభావ సహాయం చేయదు ఎవరైతే ఈ టెర్రరిజం ఫాలో అవుతూ తర ఆకర్షించబడుతున్నారో ఆయన ఏ దాన్ని తీసి ఆకర్షించబడుతున్నారో వారికి గురి చే ఆయన సాక్షను సందక నుంచి విడిచింపబడేటం సాయండి అయినా వారు మేలుతో మీరు ఒక అవకాశము అని వారు తెలుసుకున్నట్టు సాయండి శ్రీ రక్షకుడు అని వారు తెలుసుకున్నట్టు గ్రహించిన వారిని దయచేయండి ఆ అనుగ్రహం వారు పొందుతున్నట్టు సాయండి అదే మా దేశంలోను మా రాష్ట్రంలోను మా తల్లిదం పెరిగిపోయింది ప్రభు ప్రభుత్వం సహాయం చేయండి మీకు వందన తెలుసుకుంటున్నాను ప్రభు ఈ నక్సలిజం నిషిస్తున్నటువంటి రాజకీయ నేతలు అంటే ప్రభావ వారి అక్రమాలకై వారి నాయన వారి వ్యాపారాలకై ఆయన వారిని కూడా ఆయన డబ్బులతో కొని ఎంతో ఉపయోగించుకుంటున్నారు ప్రభా ఆయన వారి కూడా తండ్రి ఆయన గుడిదే ఆ నక్సలి ఎంతో మంది బయటకు రావాలనుకుంటే వాళ్ళకొట్ బయటకు వచ్చి పంపేస్తారని వాళ్ళు వాళ్ళైతే కొట్టున్నారు వారి జ్ఞానండి ప్రభావ సహాయం చేయలేదు ప్రభు ఆయన మా దేశం మీ యొక్క రక్షణలకు రావాలి ప్రభావిరాధన గల ఏ దేశాన్ని తరణించమని వేడుకొని ప్రభుత్వ సమీకరించమని వేడుకలు ఆడయపడుతున్నాం ప్రభు మాకు అవకాశం వేడికి కూడా దయచేయాలి ప్రభుత్వం అదేవిధంగా కరోనా బాధితులను నష్టం చేస్తుంది ఆయన ఎంతో మంది చనిపోయినారు వారి కుటుంబాలని నాశం చేస్తుంది ఎంతో మంది నష్టపోయినారు కరోనా వల్ల వారిని ప్రభుత్వ ఎంతో మంది బెట్టి దొడ్డ మీద నుంచి రిటర్నింగ్ బ్యాక్ వచ్చి తండ్రి ప్రభుత్వ మంచి స్వతపడి ఉన్నారు ప్రభు వారిని జ్ఞాపకం చేస్తుంది ఆయన వారు గ్రహించటం సాయంత్రు ఆయన రక్షకులు స్త్రీకుని వారు గ్రహించలేదని సాయం వారికి బోధకుల మిషనరీని పంపించట్టు సహాయించారు తండ్రి నేను కొద్ది కాలం ఉంటాం తండ్రి నిజమే ప్రభు అంతా మా కళ్ళ ముందు కనిపిస్తుంది ఎంతో భయం బస్తితో ఉంది తండ్రి ఆ మిషనరీలలో మేము కూడా ఒక భాగంగా ఉండేటట్టు వెళ్ళిటట్టు సహాయిస్తాం అటువంటి పెళ్లింపు మనసును మనం దయచేది ఆయన ఏ శరథం గొప్ప కార్యాలను మీరు చేస్తాం చూడగా నీడగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం జాస్ విషయంలో మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యముత మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభావ ఏ ఇంకా నువ్వు ఆ బిడ్డకి కృప చూచించమని ఆ తండ్రి ప్రభావ కావలసిన వనరులను అవసరతలను తీర్చమని వేడుకుంటుంది తన తల్లిదండ్రుల ఇద్దరి తృంగిన వసలో ఉన్న వారికి సంతోష వస్త్రములు మీరు అంటే చూపించాలి సేవకులుగా ఉంటే నా కుటుంబాన్ని వర్ధలింప సేవకులకు ఇంటర్ సూచించబోతుంది అడిగితే పరిశుద్ధనామో అంటే మరి ముఖ్యంగా ఇచ్చిన ఈ ప్రవాసం తీన్క ప్రతి ఒక్కరి వారి మంచి ఆరోగ్యాన్ని దొరికి కుటుంబాలు అదే విధంగా పరిపూర్ణ లక్షణంలో ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ నిలబెట్టి పరిశుద్ధనామో అనే పా ్రదర్ అందరు అయిపోయారు కదండి ఎవరన్నా రేపు కెన్ యూ గివ్ రెండిక్షన్ అఫ్రమ్ అభిప్రాయండి అందుకని దేవా మాకు వదనాలు తెలుస్తున్నా మా ముందు తెచ్చిన వాక్యం పైకెట్ వదనాలు అయ్యా నేను గుర్తించి కనిపిస్తున్నాం ర మీరునప్పుడు మీరు మా మా భారం మీరు మోసేస్తండి ఆయన మా పాప నా పాప భారం మీరు మోసేది అయాసారి మోసేస్తుంది ఆయన కోసం చేసాచి అయ్యాక నిశ్చేతుల్లో వాళ్ళు మేకలు అయా నష్టాలు పెరగడం మీ శరీరము తీంబ్రగా నా పాపం వల్ల ప్రతి శాపము ప్రతి అవమానము నీ శరీరం మీద తీసుకున్న జరుపుకున్నది అటువే లేదు అండి ఆయన ప్రభావ నీ ఫుల్దాన్ శక్తిని ప్రభావ తండ్రి నా మరణాన్ని నాలుగుగా నా మరణ తక్కువ శక్తిని నేను నాకు దయచేసినందుకు అయా నీకెంత వదనాలు అనే పరిస్థితి తెలుస్తున్నాను తండ్రి ఆయన ప్రభావ తండ్రి మీతో పాటు తండ్రి ఆయన బాలు భాగస్సుడుగా తండ్రి ఆయన తరలోక రాజ్యానికి వారసుడిగా తండ్రి చేసినందుకు తండ్రి ఇంతేకాకుండా ప్రభా తండ్రి ఆయన కేసు పీసులో తోటి వారసులుగా నన్ను చేసినట్టు నీకెంత వదనాలు నీకు ందుకు నీకెంత వదనాలు అయా తండ్రి అయినా చేసిన ప్రతి ఒడినందుకు అయ్యాన్ని సృష్టించి కనుక ఆరాధిస్తూ అయా తండ్రి ఎదుగు తండ్రి అయినా సభా నా సై ప్రభాతం పెట్టి వదనాలు అసలు నేను మోహేయాలని అయా ఈ లోకంలో ప్రభావ తండ్రి అనేక సార్లు తండ్రి రక్షించుకుని తప్పించుకొని జీవించిన అనేక అనేక ప్రయాణితంలో ప్రయాణిలో మోయిని స్థితిని ప్రభాని ఆపణ చేసుకుంటున్నాను ప్రభావం క్షమించి అయా తండ్రి ఆయన శ్రమ వారు చెప్పినట్టుగా కంప్లీట్ వర్క్ అని కంప్లీట్ పాజిటివ్ వర్క్ అని అయా తండ్రి ఆయన సంపూర్ణమైన తండ్రి ఆయన శువార్థ పని చేయమన్నారు అయా తండ్రి సువార్థ పని అనేక సార్లు చేయని వాడుగా ఉన్నా తండ్రి అయ్యా తండ్రి ఇంకా నువ్వు నా లైఫ్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు అయ్యా తండ్రి ఇంకా నా లైఫ్ లోపల ఉంచారు నా స్నేహితులు మరణించారు కదా నాతో పాటు చదువుకున్న వారు అనేకలు మరణించారు తండ్రి నాకంటే ఎక్కువ తెలివి అనే రకాల మరణించారు కనుకన్ నా జీవితం నీకు ఈ లోపంలో ఇంకా ఉంచినందుకు అయ్యా తండ్రి నా నీ కార్యం ఇంకా చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు కనుక నీకు తెలుస్తున్నాను రిస్ట్రిక్షన్ తీసేయండి అయ్యా నాలో ఉన్న ప్రతి ప్రభా తండ్రి ఆయన ప్రభా బలహీనతలు ప్రభావిత స్థితిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి తోసుకొని పోయి ముందుకు వెళ్లి చేసేవాడుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి చూపించాను నేను ఇచ్చిన వనరులన్నీ కూడా నీ కొరకే వాడటానికి ఇటీ కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావిత లో ఉన్న గ్రూప్ లో ఉన్న ప్రతి ప్రతి బిడ్డ కొరకై వందని ప్రభావి ప్రతి ఒక్కరిని చక్కగా వాడుకోమని తండ్రి నేను లాక్డౌన్ లో తది ఈ ఫిఫ్టీ డేస్ గొప్పగా వాడుతున్నందుకు ఒక్కొక్కరు మీరు తల్లి ఇస్తూ వస్తున్నందుకు అనేక విధాలుగా తల్లి నీ వాడికి ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు నీకు వర్ణాలు నీకే స్థితులు చెల్లిస్తున్నాను అండి నేను బాబా ఆన్లైన్ లో ప్రభావ తండ్రి ఆన్లైన్ లో ప్రభావ మాకు ఇచ్చిన సహవాసం బట్టి నీకు ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎంత నమ్మదగిన దేవుడిగా బిడ్డలకి ఆరం ఇచ్చేవాడుగా ఉన్నావు లేదా నీ బిడ్డని పోషించే ఉన్నావు నీ బిడ్డని సరిదిద్దేవాడుగా ఉన్నావు ట్రైన్ అప్ చేసేవాడుగా కూడా ఉన్నావు ప్రభా నీకే వదనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా బిడ్డ జాషా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డకున్న పరిస్థితి వింటూ వచ్చిన ప్రభావిడని మీరు ఆఫ్ చేసుకోండి ఆ లెవల్స్ అన్ని కూడా ప్రభావ ఏ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ప్రభావన్ని కూడా నార్మల్ చేయమని సాధిస్తున్నాయి ఈ నామంలో అనారోగ్యాన్ని గర్దిస్తున్న ప్రభావం సమకూర్చండి తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రభా అతను ఏదైనా సమాధానపరచండి తనని ఆదరించండి బలపరచండి అయా నీలో సెలవు శక్తిని నీ పురుదాని శక్తిని చూడటానికి అయా సహాయం చేయండి ప్రభా నీ సహ ఆత్మని గద్దించండి ప్రభా తి అవిశ్వాసం ఆత్మని గద్దించండి బలపరచండి ప్రభా నీ మీద విశ్వాసం ఉన్నట్లుగా దయ్య ప్రార్థిస్తున్నాం అలాంటి సమయంలో విశ్వాసంతో ఎంతో సన్నదిలతలతో ఎంతో వీక్ అయిపోతుంది ఆయన ప్రభావితండి శిష్యులు ప్రభా ఓడలో ఉండి అయా మేము రచించం నేను కలిగి ఉండి కూడా ఓడలో ప్రభావి రచించిపోతున్నాం మమ్మల్ని రక్షించండి అని కేకలు వేసిన రోజు నాకు పోతీ ఆయన నిజంగా ప్రభావం ఏ మాత్రం పోలం తండ్రి అయినా మేము రక్షణ పొందేమో మీరు హృదయాల్లో మా జీవితాల్లో ఉన్నారు గానీ సమస్యలు వచ్చినప్పుడు ఎంత భయపడిపోతాం ప్రభావ కష్టాలు వచ్చినప్పుడు ఎంత భయపడిపోతాం ఎంత తండ్రి అయినా ఎంత ఎంత షీకపోతాం తండ్రి అహాయం చేయండి ఈ న్యాయం చేసుకోండి బిడ్డ జాషువాణి పడకలు ఉండాలి ఏమైనా వస్తుంది బీడని సంధించమని ప్రార్థిస్తున్నాం సార్ బీడ మనసులో ఏమీ తలంపలు వస్తున్నాయో ఎలాంటి తలంపులు వస్తున్నాయో ఎలాంటి పరిస్థితుల్లో బీడ ఏమో ఆలోచిస్తున్నాడు అట్లా అన్నింటిలో ప్రభావం బిడ్డ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యాల్సీలో వచ్చిన రిపోర్ట్స్ ఏవి అవుతున్నాయో అన్నిటిలో కూడా అయ్యా నీ దృష్టికి తండ్రి దాచబడింది ఏది లేదు ప్రభావ సహాయం చేయండి చూపించి ప్రభావండి నేను పర్మ వైద్యుడిని లేదండి బిడ్డను తీసుకొస్తాను పార్లమెంట్ సమీరులో తండ్రి సైక్లోన్ వస్తుంది కబా నార్థన్ స్టేట్స్ లో సభ మీరే సహాయం చేయండి ప్రవేశ స్టేట్స్ లో మీరే సహాయం చేయండి కబా అక్కడ పరిస్థితులు మీరే న్యాప్ చేసుకోండి ప్రభావండి బెంగాల్లో వస్తుంది నేను ప్రభావతండి నేను ఒరిసా ప్రభావతండి అయినా ఆ ప్రాంతాలని సభా తల్లి మీరు బంగ్లాదేశ్ కూడా మీరు చేసుకున్న దేశాలు కూడా వస్తున్న ఈ సైక్లోన్ ఎంతో ఎంత డ్యామేజ్ చేయబోతున్నదో ఎంత మందిని ఒక అన్నకైనా ఒరిస్సాని ఎంత స్వీప్ చేసేసింది సభ ఒరిస్సాని అన్ని బిడ్డలని సభ తండ్రి ఏదైనా గ్రామ్స్టెన్స్ గారిని పంపి భయంకరంగా ఆ దేశం సభ ఎంత ఆ ఎంత భయంకరంగా నలిగిపోయింది సభ ఈ రోజు తండ్రి మీరే సహాయం చేసి నటించిన కాదు ఈ మహారాష్ట్రండి అయినా తమిళనాడు ప్రభావ తండ్రి అయినా ఈ గుజరాత్ ఈ స్టేట్స్ భయంకరంగా ఉంది ఈ రోజు ప్రభావతండి అయినా పీడల్ని వాక్యం చెప్పనీకుండా నిధులని ప్రభావం ప్రకటించకూడదని శ్రమ పెట్టారు పడకల్లో ఉన్నవారు ప్రభావ్యం విని తరువాన ప్రభావసారి సహాయం చేయండి అటువంటి ప్రభావతం ఏదైనా ఈ దేశాలు కైతం పైసవ దేశాలుగా ఉన్న అమెరికా ఆ దేశాల్లో ప్రభావితం వాళ్ళు కూడా పడకల్లో ఉన్నటువంటి ఈ వాక్యం విని ప్రభావంలో తరచో పెట్టిన చేసుకోండి ఒకసారి వాళ్ళు అయా మరణ పడక దగ్గరికి వచ్చిన మరణం మరణ ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము సాధిస్తున్నాం ఈ వాక్యాలు గుర్తు చేయండి తండ్రి వాళ్ళ జీవితాల్లో ఈ లాక్డౌన్ తర్వాత తండ్రి ఈ స్థితి ఈ స్థితికి అయిపోయిన తర్వాత ప్రభావ తండ్రి ఆయన ఇది గతించిపోయిన తర్వాత ప్రభావ ఇవన్నీ ఇంకొక సాక్ష్యాన్ని వింటానికి మాకు సహాయం చేయమని సాధిస్తూ తండ్రి అటువే ప్రభావైతే రాలేకేరే సమస్య మనోజ్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం సభ తండ్రి వాళ్ళ భాగం వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తూ చూపించమని తండ్రి మాతో మాట్లాడిన ఎంతో బంధనాలు ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చారు తండ్రి ఇప్పటిదాకా స్టేట్ ని గవర్నమెంట్ సభ గవర్నమెంట్ తో కావాల్సిన నెమ్మది సభ తండ్రి నామైన కలవరాలు సభా పొలిటికల్ మైలేజెస్ వీటన్నిటినీ సభా తండ్రి అయినా మనుషులు తెచ్చిపోతున్నారు వీటి గురించి ఎక్కువ గ్యాస్ కలిగిన వారు సహాయం చేయాలని సేవకుల కోసం కోసం కోసం చుట్టెళ్లకుండా మళ్ళీ కాపాడటకు తన మహిమ ఎదుట ఆనందంతో మళ్ళీ నిర్దోషులుగా నిలబెట్టడం శక్తి గల మన లక్ష్యైన అద్వితీయ దేవునికి మన ప్రజలు ఏసుకొస్త ద్వారా మహిమయం మహాత్ ఆధిపత్యం అధికారము యుగంలో పూర్వం ఇప్పుడు సర్వయుగంలోపు కలుగునుకూ ఎవ్రీబడి